హలోచిస్తుంది మొబైల్ రన్ చేస్తాం డిస్టర్బెన్స్ ఓకే కరెక్ట్ అయిచా సంపత వచ్చింది సార్ ఆర్బిటి ఆర్బిడియా ఆర్ ఆర్ ఆ ఇది ఆర్బిట్ వచ్చింది అవ్వు అయిపోయింది అన్నా స్టార్ట్ చేద్దామన్నా చెయ్యండి మాట గడిష్ణ కాలం అంతా సురక్షితంగా కాపాడు ప్రజలు పెట్టింది కనగలని కారాలనుకుంటాం తెలుసు పచ్చి కనిపించండి ముఖ్యంగా కేవలం ఆరాధన చట్టం మీరే అతిబద్దరు కొనసాగులాంటి సమాన విషయాలను నేర్చుకుని ఆ యొక్క విషయాలు మాత్రం మాట్లాడండి ప్రార్థిస్తున్నారు పోతున్న ప్రతి మార్గం ఎంతవరకు కాక్షి కాపాడది మార్గం కలప్రదాయం స్వీకరించి మనుషులు దర్శనపోతీ సమర్పించడం సమర్పించుకునించాలేదని అటువంటి అద్భుతాల కలిసి 8 కుటుంబాలలో ఆయన పాట పాడాలి పాడతాన్నా విధంగా విజయవాడ మీరే పాడాలే బాత్రూమ్ చేసుకున్నాను Mình xây 예수 머리 님제 మన పాపములాత్య జీవ ముని సత్యుండు సజీవుడాయే నిత్య జీవ ముని చుటకై సత్యుండు సజీడ త్రూణికను త్రూణికడే విషజన దుఃఖాకే మన వ్యసనములను భరించే మనకై యేసుమరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకై సాండు సజిగుడే నిత్య జీవముని చుటకై మన దోషముల కొరకు మన అతిక్రమూల కొరకు మన దోషముల కొరకు మననాదు శిక్షనుంది మనకు స్వస్థత కలిగే మననాదుడు శిక్షనుంది మనకు స్వస్థత కలిగే మనకైసు మరణించి మన పాపములా కొరకే నిత్య జీవమునే చుటై సచిందు సజీవుడే ఎదరింపేదవర లేదే కటము నోట ఎదరింపేదవర టమునోట హే వానలుగుటన్ కలిగించెన్ మనకై మనకైసుమరణించే మన పాపముల కురకే నిత్య జీవమునిచుటకై సాండు సజీబుడన్ సివా లోడెన్ సమాద నుండేను వాళ్ళో వ్రెలాడెన్ సమాదిల నుండేను సజీవైలేచిన్ స్త్రమోహుయ మన కైసుమర మన పాపములా కొరకై నిత్య జీవ ముని Satyundusa Jeevuda ye, Nithya Jeeva Muni Chutakai, Satyundusa Jeevuda ye. Praise the Lord. Hallelujah. హలో హలో no. Duo 둘 nu ako, fun, I love. I don't know. పచ్చి హలో అది వినిపిస్తున్నా అది నూట్లో పెట్ట చె నూట్లో పెట్ట అవునా అందుకు నూట్లో పెట్ట నూట్లో పెడతాల్లో వస్తున్నా రికార్డింగ్ ప్రార్థన చేసుకుందాం అప్పుడు ఏంటంటే ప్రెంగులకి రాజా నిపాదాలు పొందడం స్తోత్ర స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా అరియాన్ని వైపు చేస్తుండీ సహాయం చేయండి ఏ విధాల సమయంలో మీరు అనుభవించిన సమయానికి ఏమైనా ప్రెంగుల అయ్యా ఎటువంటి పని పని వాళ్ళు పొందడానికంటే మీ వాక్యాలను ఉత్తరించడానికి కానీ ధ్యానించడానికి కానీ పంచుకోవటానికి ఏమైనా తగిన వాడికి కాదు మీరు అర్హత ఏ వ్యక్తి లేని ందుకొస్తుండగా కృపణనుగ్రహించండి మీ దయ్యను బట్టి ఆకొని తీసుకోమని కృప్లో కరణించమని కృపణను గ్రహించుకొని యశ్వ క్రీస్తు వారి పరిస్థితి బ్రతిమారి వేరుకొని తిన్నాం తండ్రి ఆమె ఈరోజు ఆరాధన విషయంలో దేవుడు మంచిగా ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని చూద్దాం ఆరాధన అనేది దాని యొక్క అర్థం ఏంటంటే అదొక వేడుక అదొక పండగ అదొక సెలబ్రేషన్ which is to celebrate, to be experienced and shared. This is the Bible in the Bible. This was in the life of the Bible. The Bible, we will talk about that. The Bible, we will talk about that. ప్రకటన గ్రంథం ఆఖరి వరకు కూడా ఆరాధనతోటి ప్రారంభమయ్యి ఆరాధనతోటి ముగించబడేటటువంటి ప్రాముఖ్యతను కలిగింది దీని ద్వారా ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన బిడ్డగా మనము ఆరాధికులుగా ఉండవల్లని కోరుతున్నాడు అబ్రహాం జీవితంలో మనం చూస్తూ వస్తే ఆయన ఆరాధకుడిగా ఉన్నాడు ప్రతి స్థలం నందు బలిపీఠం పెట్టి ఆ బలిపీఠం వాళ్ళ జీవితాల్లో వాళ్ళ యొక్క పరిసరాలలో వాళ్ళు ఉన్నటువంటి స్థలంలో ఆ బలిపీటం ఉంటూ వచ్చింది ఇస్రాయేల్ ప్రజలు కూడా తాము విడిపించబడినటువంటి తర్వాత ఎక్కడెక్కడికైతే వెళ్ళినారో ప్రతి స్థలంలో కూడా వాళ్ళు ఆ యొక్క మందసాన్ని తీసుకెళ్తూ వచ్చినారు మందసం బలిపీఠం ఇవన్నీ కూడా ఆరాధనకు చిన్నపాలు ప్రభువుని కలిగి ఉండే జీవితాన్ని గురించి ప్రభుకి ఆ పాలెంలో ప్రప్రథమంగా మధ్యలో ఉండే ఆ యొక్క మందసం గురించి మాట్లాడుతూ వస్తే వారి జీవితాల్లో ప్రభు మధ్యలో ఈ రోజుల్లో కూడా ప్రభు మన జీవితాల్లో ప్రప్రథమంగా మొదటి స్థానంలోను సెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నిటికీ మధ్యలో ప్రభుకి మనం స్థానం ఇవ్వగలిగిన వారంగా స్థానం ఇచ్చే వారంగా ఉండాలని మనం హెచ్చరించబడుతున్నాం ఈ యొక్క విషయంలో మనం ఇంకా కొంచెం చూస్తే ఈ దావిరు మహారాజు ఆరాధన అనే విషయానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చినాడో స్థుతికి దేవుణ్ణి స్థితించడానికి ఆరాధించడానికి ఆయన జీవితం అంతా కూడా ఎంత ప్రాధాన్యత కలిగిందో చూస్తా ఉంటాం మరి కీర్తన గ్రంథం నలభై అధ్యాయంలో చూస్తే ఆరాధన గురించి ఆరాధనతోటి ముగిస్తూ ఉంటుంది ఆయన మొదటిగా ఈ విధంగా ప్రారంభిస్తే హోరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుంది ఆయన నాకు చెవి ఎత్తి నామో నాశనకరమైన గుంట నుండి జిగటి గల దొంగ ఊపి నుండి ఆయన నన్ను నా పాదములు భూమి బండ మీద నిలిపి నా అడుగుల మీద ఇది తన జీవితంలో పతనమైనటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మహారాజులు ప్రభువుని స్థితిస్తున్నాడు ఆయన ఏ విధమైనటువంటి నాశనకరమైన గుంట జిగటగల దొంగు ఊపిరి ఆయన పైకి లేవనెత్తండో ఆయన పాదాలని బండ మీద నిలిపి నా అడుగుల్ని ఏ విధంగా స్థిరపరిచిండో తనకు స్తోత్ర రూపముకు కొత్త కీర్తన మన దేవుడు నా నోటును ఏ విధంగా ఉంచిండో అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి ఇవ్వబోయేందు నమ్మకించుతున్నారో తన సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు మనం అందరం కూడా నాశనకరమైన జిగట దొంగ జిగటగ గల దొంగ ఊపిలుండి రక్షించబడిన వారు లేవనెత్తబడిన వారు మన పదాలని బండ మీద నిలిపి ఆయన స్థిరపరిచిండు బండ క్రీస్తే ఆయన ఎందు మనము స్థిరపడి నిలబడి ఉండాలి ఎప్పుడైతే ఆయన ఎందు నిలబడి స్థిరపడి ఉంటాము మూడు వచనంలో మనం చూస్తాము ఒక కొత్త గీతన ఒక కొత్త గీతము స్తోత్ర రూపమకు కొత్త కీర్తన మన దేవుడు నా నోట నుంచి అది ప్రభుకి స్థుతి మహిమ ఇటు జీవితాన్ని చూసినటువంటి అన్యులు ఇటు చూ ఇటు జీవితాన్ని నీ జీ నీ జీవితంలో నా జీవితంలో చూసినటువంటి మన చుట్టుపక్కల వారు ఏ విధంగా మన జీవితంలో వచ్చిందో చూసి అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి ఇవ్వం నమ్మీకరించలేదు కాబట్టి నాలుగు వచనాల్లో ఏ రకమైన ఈ మూడు వచనాల్లో ఆయన యొక్క సాక్ష్యాన్ని మొత్తాన్ని కూడా ముగిస్తున్నాడు ఏ విధంగా ప్రభు ఆయన యొక్క స్థితిని దర్శించినాడు ఏ విధంగా ఆయన్ని స్థిరపరిచినాడు ఏ విధంగా శ్రేష్టమైన గీతాన్ని స్థుతిగీతాన్ని ఆయనటువంటి అనేకులు ఏ విధంగా పై వృత్తులు కలిగి నమ్మకీ ఇచ్చినారో అది అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు విడుదలకరంగా అనేకులకు అనేకులని ప్రభు చందకి నడిపేదిగా ఉండాలి మన జీవితాల్లో కూడా ప్రభు మన జీవితాల్లో చేసినటువంటి రక్షణ కార్యం మన జీవితాల్లో ఆయన చేసినటువంటి ఆ యొక్క విడుదల అనేకుల్ని ప్రభు నడిపేదిగా ఉండాలి అది కేవలము దాచుకొని ఉండేది కాదు అది ఒకళ్ళతోటి ఉండి వాళ్ళతో పాటే స్థిరపడేస్తారు అది అనేకుల్ని సవ్వు సంతకు నడిపేదిగా ఉండాలి అది సాక్ష్యం ఈ యొక్క సాక్ష్యంలో ఆరాధన నా స్థితిని ఏ విధంగా దేవుడు మార్చినాడో అని గుర్తుంచుకోవటం ఒకటి అది ఆరాధన రెండోది పాటల ద్వారా ప్రభువుని మనము స్థుతించాలి సింగింగ్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ స్పిరిచువల్ ఎక్స్ప్రెషన్ అది పాడటం అనేది ప్రభుత్వ హృదయపూర్తిగా స్థుతించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఆత్మీయమైనటువంటి భావం ఆత్మీయమైనటువంటి లక్షణం అది ఈ కీర్తన గురించి ఈ యొక్క పాటల గురించి ఆయన స్థుతించే విషయంలో ఆయన కొరకే పాడే విషయంలో దావిదీ మహారాజు అరవై ఎనిమిది సార్లు ఆయన ఎహవో కొరకు పాడుడి ఎహవో కొరకు పాడుడి యహవో అని ఆయన తన గ్రంథంలో లిఖితం చేసినాడు దీంట్లో ఇదంతా కూడా ఏంటంటే ఇది ఒక వర్టికల్ వర్టికల్ అంటే ఒక ఒక నిలువు సంబంధం ప్రభుకి నీకు ఉండేటటువంటి నిలువైన సంబంధాన్ని ఇది చూపిస్తుంది అంటే నీ యొక్క జీవితంలో ప్రభు చేసినటువంటి కార్యం నీ స్థుతి నీ హృదయంలో ఉన్నటువంటి ఆ పాటల ద్వారా ప్రభుని స్థుతించేది ఆరాధన ఇదంతా కూడా ప్రభుకి నీకు మధ్యలో ఉన్నటువంటి డైరెక్ట్ రిలేషన్షిప్ అంటే పైన నుంచి కిందకు ఉండేటటువంటి సంబంధం రెండవ విషయం గురించి మనం ఏం చూస్తున్నాం అంటే ఈ యొక్క నలభై అధ్యాయము మూడో వచనంలో అనేకులు దానిని చూసి భయభక్తులు కలిగి హోవయ్యందు ఇది స్ప్రెడ్డింగ్ మొదటిదేమో వర్టికల్ ప్రభువుకి నీకు ఉన్నటువంటి ఒక నిలువుటి నిలువుటి సంబంధం నిలువైన సంబంధం ఇది అడ్డంగా హారిజెంటల్ అంటే స్ప్రెడ్ అయ్యేది విస్తరించేది ఏంటి ఈ యొక్క సాక్ష్యం విన్నప్పుడు ఆ నేతలు ప్రభు చెందరికి చేపడతారు యొక్క కేర్తల గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన వాడు మనం చూస్తే ఏమనుటంటే నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకున్నాను నా ఉన్నత దేవుడే ఆయనందు చూసేటటువంటి ఆ యొక్క నమ్మకం రోమిల ప్రాసిన పత్రిక పన్నెండు ఒకటి రెండులో చూస్తే ఆరాధన చేసేవారు ఏ విధంగా ఉండాలి అన్నది గాయపడింది వెలుపు రాసిన పత్రిక రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటి నుండి రెండవ అధ్యాయం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నడని దేవుని వాచ్ను బట్టి మిమ్మల్ని బతిమాలను ఇది సేవ మీకు యుక్తమై ఉన్నది రాస్తారు ఇట్ ఇస్ ఎ రీజనబుల్ అంటే ఇట్స్ ఎ బేసిక్ ఇట్స్ ఎ బేసిక్ థింగ్ ప్రప్రదమైంది లేక ముఖ్యమైంది బహు అంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ బేసిక్ థింగ్ ఫౌండేషన్ గురించి ఇది మనల్ని హెచ్చరిస్తుంది సో దీని ద్వారా మనం ఏమైనా హెచ్చరించబడతామంటే మన జీవితాలు ఎప్పుడైతే సజీవ యాగంగా ప్రభువు కూడా ప్రార్థించబడుతూ ఉంటాయో మన జీవితంలో వచ్చినటువంటి మార్పుని ఎప్పుడైతే ఇతరులు చూస్తూ ఉంటారో మనం ఎప్పుడైతే ఆరాధకులుగా సాక్షులుగా ఉంటామో అనేకులు ప్రభువు చెంతకి తీసుకురాబడతారు అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం అనేకుల జీవితాల్లో పాప సంఖ్య నుండి పాప శాపముల నుండి వారు విమోచించబడి నరకం నుండి నిత్య జీవునికి వారసులు అవుతుంటారు ఇది ఆశీర్వాదం అబ్రహాం కు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఇదే నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు నీవు ఆశీర్వాదముగా ఉండవు అబ్రహాం యొక్క జీవితానికి మనం అబ్రహాం యొక్క ఆ యొక్క వాగ్దానానికి మనం అందరం కూడా హక్కుదారులు విఆర్ పార్ట్ ఆఫ్ దట్ ప్రామిస్ ఎవరైతే ఆ ప్రామిస్లో లేరో మనం దేవుడి ప్రణాళికలో లేని వారంగా ఉంటాం విఆర్ పార్ట్ ఆఫ్ ది ప్రామిస్ ఆఫ్ అబ్రహాం మనము అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు నియమించినాడు ఇది పార్లా అంటే అడ్డంగా పెరిగేటటువంటి లేక అడ్డంగా విస్తరించేటటువంటి సంబంధం ఆ తర్వాత మనం ఏం చూస్తామంటే నిర్జమైనటువంటి ఆరాధకుడు కలిగి ఉండేటటువంటి గుణాలను చూస్తాం నిజమైనటువంటి ఆరాధనలో ఒక నాలుగు స్టెప్స్ని చూద్దాం ఒకటి ఏంటంటే ప్రిపరేషన్ ఫర్ వర్షిప్ ఆరాధనకి సిద్ధపాటు మనము మా తీసు వర్హ తొమ్మిది పదిహేను ఒకటో కొద్ది ఏడు ఐదు నెహెమియాలోను ఐదయాలోను వీళ్ళందరిలో కూడా మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఏ విధంగా ఆరాధించడానికి సిద్ధపడినారు వాళ్ళు తమ మట్టిని గోని సంచి పెట్టుకొని ఉపవాసం ప్రకటించుకున్నారు అని రాయబడింది రెండవది సపరేటింగ్ ఫ్రమ్ ద బాడీ అండ్ ది వరల్డ్ ఆ యొక్క సపరేషన్ దీనత్వము సపరేషన్ నిన్ను నీవు ఈ స్థితి నుంచి లోక సంబంధమైన వాటి నుంచి శరీరం నుంచి మిగతా విషయాల నుంచి నిన్ను నీవు ప్రత్యేకించుకోవటం రెండోది తగ్గించబడింది ఈ తగ్గింపు ఈ దీనత్వము ఎప్పుడైతే మీ జీవితంలో కలిగి ఉంటావో ఎప్పుడైతే ఈ విషయాన్ని అండి నిన్ను నీవుగా ప్రత్యేకించుకుంటావో అది ఆరాధనకి ఆరాధించే వారికి లేక ఆరాధనకి ఉన్నటువంటి మొట్టమొదటి మెట్టు రెండవది ప్రభుకి ఆరాధన ఏంటంటే ఏ కన్ఫెషన్ ఆఫ్ ఎస్ యూస్ యూ కన్ఫెస్ వర్ఎస్ ఉన్నారు ఎప్పుడైతే నీవు నేను పాపిని నేను బలహీనాన్ని నేను శాంతకాని వాడిని అయా నేను ఎటువంటి వాడిని అని ఎప్పుడైతే నీవు తగ్గించుకుంటావో ప్రభు కది ఉంటుంది అని వ్రాయపడింది ఆ ధనవంతుడు భేదవాడి యొక్క ప్రభు అదే చెప్పినాడు ఆ భేదవాడు దరిద్రుడు బయట నుండి ఆకాశం వైపు చేరు కూడా నేను యోగ్యం కాదు అది హృదయంలో వచ్చేటటువంటి విరికి నెలిగినటువంటి స్థితి ఆ స్థితిని ప్రభు అంగీకరించే దేవుడిగా ఆక్సెప్టబుల్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ గా ఉంటుంది మూడో విషయము ప్రభు వాక్యాన్ని వినిప్పుడు విధేయతృపీ గుణం ప్రభువాక్యాన్ని విన్నప్పుడు అవును ఈ వాక్యం నా గురించే రాయబడింది నా గురించే ఇది చెప్పబడింది అని మన జీవితాలని పరీక్షించుకొని వాక్య తెలుగులో ఎప్పుడైతే వాక్యానికి మనం ఇదేసి చూపుతామో అయ్యా నేను తగ్గించుకుంటున్నాను నా గురించే ఇది నువ్వు నేను తగ్గించుకుంటున్నాను ఆ జీవితం నాలో లేదు ఆది లేదు నాలో ఎప్పుడైతే మనం తగ్గించుకొని నేను కూడా ఈ విషయాన్ని చాలా సార్లు ఎక్కడైనా వాక్యం ఎప్పుడైనా వాక్యం వింటూ ఉన్నప్పుడు నన్ను నేను పరీక్షించుకోవడానికి జాగ్రత్త పడతాను ఈ యొక్క వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటావో ఆ వాక్యానికి లోబడేటటువంటి గుణం ఏదైతే దేవుని సేవకుడు ద్వారా ఆ హెచ్చరిక ఇవ్వబడిందో ఆ హెచ్చరికకి నేను నీవు ఎంతవరకు అయితే అవును ప్రభు ఎటువంటి జీవితం లేదు ఇటువంటి స్థితి లేదు ఇటువంటి గుణం నాలో లేదు ఈ స్థితి నా జీవితంలో లేదని గ్రహించి ప్రభు వైపు అయా అయ్యా కొడుకు చూపు అది ఒక ఆరాధనకు సంబంధించినటువంటి విషయం ఆ తర్వాత మన జీవితం ఎప్పుడైతే మనము నీతి మంతులుగా జీవిస్తామో హీవితం జీవించడానికి ప్రయత్నం చేస్తామో ఎప్పుడైతే నీతి పరిశుద్ధత కలిగేటటువంటి స్థితితో మనం జీవిస్తామో అది దేవునికిటువంటి ఆరాధనగా ఉంటుంది వీటన్నిటి ద్వారా మనం ఏమైనా ఆలోచిస్తున్నామంటే నీవు నేను ఒక ఆరాధికుడుగా నిజమైన ఆరాధికుడిగా ప్రభు మనల్ని చేయగలనని కోరుతుంటున్నాడు అటు ఆరాధన నీ నా జీవితం నుండి రావాల మాటల నుంచి కాదు లోతుల నుంచి కాదు ఇక్కడ మనం ఏం చూసినామంటే అది నీనా జీవితం ఒక ఆరాధనగా ఉండాలి ఎప్పుడైతే నీనా జీవితం ఒక ఆరాధనగా ఉంటుందో అది ప్రభుకి పోయింది గాను అనేకులకు ఆశీర్వాదకరంగా గాను అబ్రహం వా వాగ్దారములకు వారసులు గాను నిత్య జీవానికి తరు యొక్క పిలుపునకి తగినటువంటి ఉంటుంది అతి ఆరాధకులుగా దేవుడు మనల్ని చెయ్యాలని ఈ విధంగా వాళ్ళందరినీ కోరుతున్నాను నువ్వు ఈ వాక్యాన్ని ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేసుకుందాం నమ్మకం ఏంటంటే ప్రెంగులకి రాజా మీ పాదాలు పొందాలి చెల్లించుకుంటున్నాను ప్రింగుల తండ్రి ఇంతవరకు వచ్చిన కృపికైక మీకు నమ్మకం ఏంటంటే ఆరాధన యొక్క ప్రాముఖ్యతను గురించి మీరు నా మా జీవితాల్లో మాట్లాడుతూ వచ్చిన విషయానికై మీకు మా జీవితం ద్వారా ఆరాధకులుగా ఉండవాలని ప్రశ్నార్థండ్రి అయ్యా అటు జీవితాల్లో లేదండి పెంచండి సహాయం చేయండి తండ్రి మిమ్మల్ని ఆరాధకులుగా ఉండటానికి సహాయం చేయండి అనేక విషయాల్లో నమ్మక వైందేవా సమర్పించలేనటువంటి జీవితం నేర్పరచబడలేనటువంటి జీవితం నీతిగా పరిశుద్ధంగా జీవించలేనటువంటి జీవితం అయ్యా ప్రింగుల తండ్రి హృదయం లోపల నుంచి రాని మాటలు తండ్రి అయ్యా అటు స్థితిలో నేను కూడా అనేక సార్లు తప్పిపోయిన పరిస్థితులను బట్టి మేము చేస్తున్నాం మీ పాదాలకు స్తోత్రాలు మీ పాదాలకున్నాను అయ్యా ప్రేంగుల తండ్రి నా చేసిన కార్యమునికే మీకు పొందునా రక్షణ కార్యానికే మీకు పొందారు ప్రింగుల తండ్రి ఒటివాడిని పనికి మరి వాడిని తండ్రి ప్రేమించి వెంట నుంచి లేవనెత్తి విషయానికి చేయించుకుంటున్నాను ప్రేంగులు తినరాజా మహిళ కలిగిన తండ్రి ఇక ఉద్యకాల సమయంలో చిన్న గుంపుగా మేమందరం చేరిగా సహాయం చేయండి నమ్మకమైన సహోదరులందరికీ దార్థనా సమావేశానికి దేవాత పడుతున్నటువంటి వాక్యం అనేకలకి ఆశీర్వాదకరంగా ఉండటానికి అనేకులు మీ వైపు తిరిగి చెయ్యడానికి నమ్మకమైన కార్యం వారి జీవితాల్లో జరగడానికి కురుణా అనుగ్రహించండి కేవలం మీ నామానికి మహిమ ఘనత కలిగిలాగా ఆరోపిస్తున్నాం పెంగలిగిన రాజా పెంగలిగిన తండ్రి అయ్యా మా యొక్క సమస్తమైన సిద్ధిస్తున్నాం గనపరుస్తున్నాం లేదు పెంగిల్ తండ్రి ఒకటి వారు కనికి మాలు వారు మమ్మల్ని చేతులు అప్పుదించుకుంటూ కేసు వారి పరిశుద్ధమైన మామూలు ప్రతిమాలి వేడుకున్నాం తండ్రి విజయ్ నువ్వు ప్రేరి చే విజయ హలో విజయ్ చేయాలా చేయండి ఎవరైనా చేయండి మరి కంటిన్యూ Thank you. స్ a la participación de la participación. హైదరాబాద్ దేవా మీకు వందలు మాట్లాడుతుంది మాట్లాడుతూ ఆరాధన చేస్తారు అవకాశాలు కలిపి మా ప్రియమైన పనుల పెట్టుండి మాత్రమైన ఈరోజు మా ప్రభుత్వంగా పాటు బట్టి మీరు మా ప్రోత్సహి ద్వారా మాట్లాడిన మాట మా ఆపరేషన్ కాపాడుకుంటూ మెమ్మలు కానీ ఆరాధించేవారుగా కనబరిచేవారుగా టైం కొరకు వస్తున్నట్లుగా మా సహాయం ఇచ్చేయమని ప్రాబ్లెట్ చేస్తున్నాం కదండి మీకు వందనాలు కొత్త పత్రులు ఉన్నాయి ప్రోత్సహిండి ఈరోజు ఎవరైనా మీటింగ్ రాష్ట్రంగా మీరు జన్మించండి సహాయం ఇచ్చేయండి మా పిల్లలు గారిని బట్టి మా ప్రభుత్వని బట్టిగా మా ప్రభుత్వ తల్లిదారిని బట్టి పొందాలంటే ఆ వైరస్ ఫీవర్ వేస్తూ నామంలో సంపూర్ణమైనటువంటి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నారు మా ప్రభుత్వం నుంచి వేయండి కార్యం చేయండి కేసులు అంతా జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఎన్ని ప్రభుత్వ మళ్ళీ ప్రార్థించినప్పుడు ఒక్కరికైనా స్వచ్ఛ విధానం పొందుతుంది అవి స్వచ్చ కార్యము జరిగించమని సాక్షిగా వాడుకోమని ఈ రోజు మా ప్రభుత్వం ఒకరిని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేస్తాను దేశ ప్రభుత్వం తర్వాత సమస్య సాధ్యం చేసి అడుగు పెడుకుంటూ ఉన్నాము తండ్రి విజయ విజయ్ ఏమో మరి ప్రొడక్షన్ చేస్తుందా యా నేన చెప్తాను డైరెక్ట్ అనగా జనరేషన్ చేస్తా హ సరే మన ప్రొఫైల్ ని యూట్యూబ్ లో పెట్టనా అందరికి వరి స్పాట్ కొంచెం సదాారం కొని ఆ ప్లీజ్ ఆఫ్ ఆమిత్ పేజ్ లాట్ ఉంది పేజ్ లాట్ ఎల్పోయినారా ఆ దగ్గరలో ఒక ప్రొఫైల్ ఫిటెర్ సర్ సంపత్ వస్తున్నాడా వచ్చేసి వచ్చేసి వాళ్ళ ఫుల్ బిజ్ ఉంది ఖాళీ లేదు నేను అసలు కుదర బయట పెడతా కుదన్నా గ్న్న్న్నా కల్నాల్ర్రి.